మనుష్య హృదయం ఏంటో తెలుసా ఇప్పుడు మనుషులు మనం ఆనందం మనం చిన్న చిన్న వాటికి మనం ఇచ్చేట అంటున్నాం మొత్తం వస్తే మనుష్యానందం అదేమొచ్చినట్టు కనపడటం లేదు పోని వచ్చినా కూడా ఎంత తృప్తి అయితే ఉంటదో అలా వచ్చిన వాడికి కూడా వెళుతుంటదట అదే తమాషా వైరాగ్యం ఏంటో తెలుసా వాడికి ఇంకా ఏదో కావాలి కాబట్టి మనుష్య గంధర్వానందం అంటే మానవ మానవ మనుష్యానందం ఏదైతే ఉందో పూర్ణంగా ఇది అనుభవించిన తర్వాత వీళ్ళు తృప్తి చెందేదానికంటే కూడాను శతం శత రెట్లు రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటే వాడికి కూడా వెళుతుంటుందట అందువల్లనే బ్రహ్మానందాన్ని పోవాలి వాడికి కూడా వెళుతుంటుంది ఏమిటని ఇంకా ఏదో వస్తే బాగుండని ఇక్కడ అయితే ఈ ఆనందం ఉంది కానీ ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుంటుందట ఎందుకని తెలుసా ఇంకా ఉంది కనుక చదువుతుంది ఇప్పుడు మీకు కాబట్టి ఏమీ లేనడానికి ఏమి లేదు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి వాడు సుఖంగా ఉండొచ్చు లక్ష రూపాయలు వచ్చింది ఆనందం ఒక వైపు ఉంది కానీ కోటి కాదు కోటి వచ్చిందనుకోండి కోటి ఉందని ఆనందం ఉంది పది కోట్లు పది కోట్లు వచ్చిందనుకోండి వంద వంద తర్వాత వెయ్యి తర్వాత లక్ష కోట్లు ఆ తర్వాత ఏం చేయాలి ఇవన్నీ ఏం చేయాలి నేను తినలేను పారేయలేను ఇది ఏం కాబట్టి వాడికి ఉన్నదంతా ఉంటది ఆ ఉన్నదాంతో పాటుగా ఏదో వెలితి కూడా ఉంటది ఈ ఆనందాల్లో అది ఉంటది అది మాత్రం మర్చిపోబాగండి అందువల్ల శ్రోత్రియశ కామహతస్య అది వస్తానే ఉండదు కంటిన్యూగా శ్రోత్రియశ అకామహతస్య ఇది కంటిన్యూ అవుతానే ఉంటది మనకు నెక్స్ట్ తేయే శతం మనుష్య గంధర్వాణా ఆనందా మనుష్య గంధర్వస్ చిత్తప్రసాద ఎప్పుడైతే ఆనందం కలుగుతూ ఉందో మనిషికి కొంత చిత్తప్రసాదం వస్తూ ఉంటుంది చిత్తప్రసాదం అంటేంటి మనోనైశ్వల్యం మానసిక ప్రశాంతత ఎంత మానసిక ప్రశాంతతకు వస్తూ ఉంటే ఇది అసలు ఇంపార్టెంట్ పాయింట్ అంతగా దుఃఖం తగ్గుతూ ఉంటుంది ప్రసాదే సర్వ దుఃఖానం హాని అశ గీత కాబట్టి ప్రసాదం అంటే ఏంటి ప్రసాదేది ప్రశాంతత ప్రసన్నత కాబట్టి ప్రసన్నంగా ఉండడం కాబట్టి ఎక్కువ బాధలుంటే తగ్గుతూ ఉన్నదనుకోండి ప్రశాంతత తెచ్చుతూ ఉంటది అంతే ఇంకెల్ ఈక్వేశాధలు తగ్గుతూ ఉంటాయి దుఃఖం తగ్గుతూ ఉంటది శాంతి పెరుగుతూ ఉంటది కాబట్టి ఇక్కడ ఈయన కన్నా వంద ఆయన చిత్త ప్రశాంతత కొద్ది ఎక్కువగా ఉంది ప్రసన్నంగా ఆయన కన్నా ఈయనకి ఎక్కువ కనుక ఈయనది కాస్త ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మనుష్య గంధర్వులను చూచాము ఇప్పుడు దేవ గంధర్వులు ఈ దేవ గంధర్వులు ఎవరండి అంటే సృష్టి కాలంలో ప్లేస్ వీళ్ళని గురించి అట్ల ఉంది దేవగంధర్వులు అంటే సృష్టి జరిగినప్పుడే సృష్టిలోనే దేవలోకంలో గంధర్వులుగా పాడుతూ ఉన్నారట వాళ్ళు దేవ గంధర్వులు ఈ మనుష్య గంధర్వులు ఎవరంటే ఇక్కడ చేరి సా సా రే రే రే గా పా పా లేచి పా అని ఇలా తయారయ్యి గంధర్వులు అయినటువంటి వాళ్ళు మనుష్య గంధర్వులు వాళ్ళేమో డైట్ సృష్టి కారంలోనే అది అందువల్ల వీళ్ళకంటే కూడా మానవ గంధర్వుల కంటే కూడాను దేవ గంధర్వులుది టైమ్స్ అది శతం ఇది మీకు అర్థంవుతుంది శత శత గుణ ఉత్తరత్తర ఇది శత గుణ ఉత్త ఉత్కర్షేణ యావత్ హిరణ్య గర్భ బ్రహ్మణ ఇట్లా వంద వంద వంద వంద పెరిగిపోతా పోతాది ఇప్పుడు ఉత్కర్షణ ఇంక్రీజ్ అవుతా ఉంటది ఎంతవరకు పోతుందండి యావత్ ఎంతవరకు అయితే హిరణ్య గర్భ ఆనంద బ్రహ్మణ హిరణ్య గర్భ బ్రహ్మ చతుముఖ బ్రహ్మ అక్కడికి పోయేంత వరకు హిరణ్య గర్భ సృష్టి ఎవరి నుంచి ఆవిర్భవించిందో ఆయన వరకు ఆనందం ఇట్లా వందరిట్లు వందరిట్లు వందరిట్లు వంద రెట్లు పెరుగుతూ ఉంటది నెక్స్ట్ ఇప్పుడు మనుష్యానందము చెప్పండి అది జ్ఞాపకం పెట్టుకోండి మరి మరి రావాలి మనకు తర్వాత దేవగంధర్వానందం తేయే శతం దేవ గంధర్వాణానంద స ఏక పితృం చిరలోకోమానంద్రోత్రియ అకామహ తబట్టి ఈ దేవగంధర్వుల యొక్క ఆనందం ఏదైతే ఉందో దీనికి వంద రెట్లు గనక ఆనందం అయితే చిరలోక లోక పిత్రానందం అంటే పితృలోకంలో ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండారో ఇది చిరలోకం ఉండేటట్టుగా అంటే ఎంతకాలం అదే ఆనందం ఎక్కువ కాలం చిరలోకం ఎక్కువ కాలం ఆనందించామనుకోండి పితృలోకంలో ఉండి ఆనందం అది ఈ దేవగంధర్వణ ఆనంద ఉండదే వాళ్ళకన్నా వందరిట్లు ఎక్కువ తే ఏ శతం పితృనాం చిరలోక లోకా అజానజానాం దేవా నామానంద శ్రోత్రియస్ అకామహత ఇది అజానజ దేవానందము అనేది ఒకటి అంటే లోకం కంటే కూడా విశిష్టమైనటువంటిది అక్కడ ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉండారో అంటే ఈ పుణ్యమంతా చేసుకుని అడిగిపోతే ఆయన్ని అజానజుడు అంటారు అటువంటి అజానజులు ఉండేటువంటి దేవలోకం ఏదైతే ఉందో అది చిరలోకం ఉండేటువంటి పితృలోకంలో కలిగేటువంటి ఆనందం కన్నా వందరెట్లు ఆ చిరలోకంలో ఉండేటువంటి పితృలోకంలో ఉండేటువంటి ఆనందం దేవగంధర్వానందం కన్నా వందరెట్లు ఆ దేవగంధర్వానందంలో ఉండేటువంటి ఆనందం మనుష్య ఉండేదానికన్నా వందరెట్లు మనుష్య గంధర్వానందంలో ఉండే ఆనందం మనుష్యానందంలో ఉండే ఇప్పుడు మనకు అనిపిస్తుంది వీటిలో ఏదన్నా ఒక్కటి దొరికిరా బాబు మై తే శతా దేవాన శ్రోత్రియ తాబట్టి ఈ అజానజ దేవానందం ఏదైతే ఉందో దానికి వంద రెట్లు కనుక ఆనందం పోవండి స్వామీజీ పోతా అయిపోతాయి దీని పోవడమే కాదు దీన్ని దాటిపోతాం ఇదే ఎందుకు ఇదంతా కన్నలు అక్కడ పోయినా కూడా ఎక్కొస్తుందా పెట్టలేదు వాళ్ళు అంత ఓకే సరే సరే ఇది కర్మదేవతల దేవానందం కర్మదేవతలు వీళ్ళు వీళ్ళు పొందేటువంటి దేవానందం ఏదైతే ఉందో కర్మ కర్మణ దేవానభంతి కాబట్టి కర్మదేవానా దేవానాం ఆనంద కర్మదేవతల దేవానందం అంటారు అంటే వైదిక కర్మలున్నాయి అగ్నిహోత్రాది కర్మలు చేసేటువంటి వాళ్ళు పొందే ఆనందం ఇదంతా కూడా పూర్ణంగా సమిష్టిగా ఏవైతే కర్మకాండంలో చెప్పబడి ఉన్నాయో అగ్నిహోత్రాది కర్మలన్నీ కూడా మన శిక్షావాడిలో ఉండేవి కూడా అర్థమైంది మీకో ఇవన్నీ గెలిపి వేదాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ చేసేసారనుకోండి తద్వారా వాళ్ళకు వచ్చేటువంటిది ఇది కర్మదేవతల దేవానందం ఇన్ని వందల రెట్లు ఎక్కువ తే ఏ శా సేక దేవా శ్రోత్రియ అకామహత కాబట్టి ఆ కర్మదేవతల ఆనందం దేవానందం ఏదైతే ఉందో దానికంటే కూడా వంద రెట్లు కనుక ఎక్కువైతే అప్పుడు పల్కీ అవార్డు దాదా సాహెబ్ పల్కీ అవార్డు దేవానందం లేటెస్ట్ ఆనందంతో లేటెస్ట్ ఇది తేతంద సేక ఇంద్ర శ్రోత్రియ అామహత ఇటువంటి దేవానందాలు వంద గనకైతే ఇంద్రానందం ఎందుకంటే ఇంద్రుడు దేవతలకి ప్రభువు గనక దేవాబుహు దేవానాం ప్రభు ఈశ్వర ఇంద్రహ కాబట్టి ఆ ఇంద్రుడికి ఇది అందుకని ఇంద్ర పదవి కాని ఆ ఇంద్రుడి కూడా వెళుతుండరు గనక వెళ్ళి మీరు ఇప్పుడు పొట్టలు పెట్టేటట్టుగా తపస్సు చేశామనుకోండి ఇంద్రుడులా రంబని వాడని మీరు పోయి ఏదన్నా ఓ అమ్మ ఆయన స్వామి ఏదో చేస్తాడు నాకేశ్వరి పెడతాడు ఎందుకంటే మళ్ళీ వెనకన్నా మించి ఆయన వస్తే ఆయన సీటు పోతుంది అందువల్ల ఆయన ముందస్తు ముందే ముందే జాగ్రత్త పడతాడు ఆయన రానే కూడా ఏదో జాగ్రత్త పడి అదంతా కూడా జరుగుతుంది అది ముందస్తు ఉంటే సరే ఇది ఇందం తేయ శతమి సోహస్పతేరాోత్రియ అకామత ఇటువంటి ఇంద్రుల యొక్క ఆనందం ఏదైతే ఉందో ఇంద్రానందం ఇది వంద రెట్లు గనకైతే బృహస్పత్యానందం దేవగు అందువల్ల ఇంద్రుడు కూడా కూర్చొని ఉంటాడు కుర్చీలో అందరు కూర్చో లేచి పడుకుని ఉంటారు ఇంద్రుడు వచ్చినప్పుడు అందరు కూర్చుంటారు ఇంద్రుడు కూర్చుంటాడు ప్రభో అది అంటే ఈరోవర్ బృహస్పతి పక్క నుంచి వచ్చాడు ఇంద్రుడు లేచినప్పుడు అది ఎందుకంటే బృహస్పతి బుద్ధికి గురువు ఇంద్రుడికి కూడా ఆయనే గురువు గనక బృహస్పతి ఆయన ఆనందం తే ఏ శతం బృహస్పతే రే బృహస్పతేన స ఏకహ ప్రజాపతి రానందహ శ్రోత్రియస్ అకామహత కంటిన్యూ అవుతానే ఉండదు చూసారా కాబట్టి ఆ అకామహతుడు ఎవరు ఆప్తకాముడైనటువంటి జ్ఞాని ఎవరైతే ఉండారో వాళ్ళు పొంది వాళ్ళ ఈ ఆనందాలన్నీ వాళ్ళ దాంట్లో లేశమైపోయి పైగా వీళ్ళు పొంది ఆనందం దాంట్లో లేశమయ్యింది అది ఇంకేమి లేదు అందువల్ల శ్రోత్రియస్స ఎవరేనా మూలం తరోహో కేవలమాశ్రయం స్వానంద భావే పరిష్టిమంతిమంత అశోకవంత కరుణవంత ఎందుకు భాగ్యవంత కలు ఎందుకో తెలుసా ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళ దగ్గర చేతులు గట్టి నిలబడుకొని ఉంటారు ఏమో సపోజ్ రమణ మహర్షి అక్కడికి ఎంటర్ అయితే ఇంద్రుడు కాదు బృహస్పతి కాదు సర్వం లేచి నిలబడతాడు అకామత కాబట్టి కేవలం కౌపీలవంత కరు భాగ్యవంత చెట్టు కింద కూర్చొని ఉంటాడు మూలంతలో కేవలమాశ్రయంత కానీ వీళ్ళందరూ పొందిన ఆనందం అంతా కూడాను లేశమయ్యింది అతను పొందే ఆనందంలో ఎందుకో తెలుసా అది బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తి అందుకనే బ్రహ్మానందం అన్నిటికన్నా ప్రజాపతి ఆనందం బృహస్పతి ఆనందం కంటే కూడాను वंदपति आनंदम ते ये सोमण आनंद श्रोत्रि यमत काबी आ प्रजापति आनंदम उ वेटते हिण्यगर्भानंदम पुरुषे, पुरुषे, पुरुषे. यहा, सा, सा, यहा, अयं नि दूचा चूसरा आनंदम, आनंद र ఆ రసస్వరూపుడైనటువంటి పరమాత్మే ఆదిత్యే ఆ సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు అంటే సూర్యమండల అంతర్వర్తి అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆదిత్యే సూర్యుడిని ఎందుకు తీసుకున్నాడు అంటే మనకు సమిష్టిలో ప్రకాశించేటువంటి వాటిల్లో అత్యుత్తమైనటువంటి ప్రకాశం వాడు సూర్యుడు అందువల్ల సాక్షాత్ నారాయణుడు అంటున్నాం సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం గనక కాబట్టి ఆయన్ని తీసుకుంటే మిగతా అందరూ తీసుకున్నట్టే ఎందుకంటే సూర్యుడు ఉంటే సమస్తం ఉంటుంది కనుక కాబట్టి సూర్యుల్లో ఉండేటువంటి ప్రకాశం ఏదో అంటే దాని అర్థం సమిష్టిలో ఏదైతే ఉందో అదే వెష్టిలో కూడా ఉంది సహ ఏకహ అది అంటే మళ్ళీ అద్వైతానికి వస్తుంది కనుక సహా ఏకహ సమిష్టిలో ఏదైతే ఉందో వెష్టిలో కూడాను అదే ఉంది సూర్యునిలో అంటే సూర్యునిలో ఏ ఆనందం ఉండడం వల్ల ఎవరు ఉండడం వల్ల సూర్య ప్రకాశం ఆ విధంగా ఉందో అదే ప్రకాశం నీలో ఉండడం వల్ల నీ బుద్ధి ప్రకాశిస్తూ ఉంది సమస్తంలో అన్ని చరించడానికి ఏ పరమాత్మ యొక్క చైతన్యం ఆధారం ఉందో ఈ దేహంలో ఉండేటువంటి దానికి కూడా అదే ఆధారంగా ఉంది కేవలం ఉపాధి భేదం భేదభావే సరేనా ఒక భేదం ఉపాధి అది ఇది వేరు అనేటువంటిది ఉపాధి భేదం ఈ ఉపాధిలో వేషాలు అంతే ఇంకేమి లేదు వేషహానత స్వాత్మ దర్శనం వేషహానత స్వాత్మ దర్శనం కాబట్టి ఆ వేషాలు కనుక తొలగిస్తే ఇద్దరు ఒకటే కాబట్టి ఇది ఘటము అని మనం అనుకుంటే ఘటాకాశము అది మఠము అని అనుకుంటే మఠాకాశము ఈ ఘటానికి ఆ మఠానికి చుట్టూ ఉండేటువంటి ఆవరణ ఏదైతే ఉందో ఆవరణను తొలగిస్తే అంత ఒకే ఆకాశము కాబట్టి ఉన్నటువంటిది ఏకహ అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది తద్జ్ఞానే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది జ్ఞానేనా అద్వైతం ప్రాప్తారు కాబట్టి సహ ఏక కాబట్టి సూర్యమండలం అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు ఎవరో వేష్టిలో ప్రకాశించేటువంటి నారాయణుడు కూడా తానే ఈ నారాయణుడు ఎవరో ఆయనే బ్రహ్మ ఆయనే సత్యం ఆయనే జ్ఞానం ఆయనే అనంతం సత్య జ్ఞానానంతం సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ ఇది జగత్ కారణం బ్రహ్మ కాబట్టి జగత్తులో ఏదైతే ఉందో అది బ్రహ్మమే బ్రహ్మం కన్నా భిన్నంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు కారణం బ్రహ్మం బ్రహ్మవిత్ అేత్యేత మనమయమాత్మానముపసంక్రామతి మనోమయ విజ్ఞాన ఏతమానందమయమాత్మానముప్రామతి తదప్యేష శ్లోకీ అది చివరి శ్లోకం చివరి మంత్రం కాబట్టి సహాయహా ఏవం విత్ ఎవడైతే సహాయహం ఈ విధంగా విత్ తెలుసుకుంటూ ఉన్నాడో కాబట్టి ఒక్కొక్క ఆనందం కన్నా ఒక్కొక్క ఆనందం ఇలా ఉంది సరేనా ఇంతకీ చివరికి ఈ ఆనందాలన్నింటిలో కూడా వెలితి ఉంది శ్రోత్రియస్య అకామహత్య ఆప్తకాముడైనటువంటి మహానుభావుడు జీవన్ ముక్తిని పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతనిలో ఉండేటువంటి ఆనందమే పూర్ణమైనటువంటి ఆనందం పరిపూర్ణ ఆనందూర్ణహ ఇవన్నీ కూడాను లేశము స్వల్పమైనటువంటి ఆనందాలు అని ఇవన్నీ కూడా ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు అస్మాకా అస్మాత్ లోకా ఈ లోకంలో అంటే చనిపోయిన తర్వాత ప్రీత్య అంటే ఈ లోకం నుంచి విరమించిన తర్వాత అని అర్థం ఏత ఏతం ఈ అన్నమయమాత్మానం ఉప సంక్రామతి ఈ ఉపసంక్రమం ఇదొకటి బాగా అర్థం చేసుకోవాలి అంటే వెళ్ళి కలవడము అని కాదు ఇక్కడే జీవ బ్రహ్మైక్యము అని అంట కలవడం వెళ్లి కలవడం కాదు ఈ ఏవైతే మనకు పంచకోశాలు ఉన్నాయో వాటిని తెలుసుకుంటుంటే ఏం జరిగింది బుద్ధి దాని నుంచి మరలింది అంతే ఇంకేళ ఇంతకుముందు ప్రపంచం దాంట్లో లగ్నం అయిపోయినది దాన్ని తీసుకొని వచ్చి మనం అన్నమయ కోశ అన్నాము ఆ తర్వాత ఏమన్నాము అన్యోంతర ఆత్మ అన్యోంతరాత్మ ప్రాణమయ ప్రాణమయ కోశం దగ్గరకు వచ్చినప్పుడు అన్నమయ కోశాన్ని విస్మరించాము దానికి సంబంధించిన బాధలు పోయినాయి ఆ తర్వాత అన్యోంతరాత్మ మనోమయ ప్రాణమయం పోయింది అన్యోంతర అన్యోంతరాత్మ ఆనందమయ ఈ విధంగా వచ్చిన తర్వాత చివరికి ఏదైతే ఉందో నిషేధావధి అన్నిటినీ నిషేధించిన తర్వాత ఏదైతే నిషేధింపబడకుండా మిగిలి ఉందో అది తన స్వరూప ఇది స్వరూపానందం ఆనందంలో నుంచి అది సోర్స్ ఆనందంలో నుంచి ఈ ఆనందాలన్నీ కొద్ది కొద్దిగా కొద్ది అట్లా ఉన్నాయి అసలైనటువంటి ఆనందం అదే కనుక దానికి అజ్ఞానం ఒక్కటే అవరోధంగా తెలుస్తూ ఉంది ఎందుకని వస్తువు ఉన్నదే గనక కాబట్టి దీపం ఉంది కనిపించడం లేదు తెర అడ్డం ఉంది చేయాల్సిందేమిటి తెర తొలగించడమే మరొక సాధనం అవసరం లేదు దాన్ని దర్శించడానికి నేత్రమే అంత ఇంకేం